ఆంధ్రప్రదేశ్ అండ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్ మిత్రులారా వేదాంత పరిభాషలో ప్రతి జీవుడిని ఒక పురుషుడు అంటారు రెండు ఉన్నాయి పురుషుడు ప్రకృతి పురుషుడు అంటే ఆ చైతన్యం యొక్క అంశ కణము ప్రకృతి అంటే ఆ శక్తి యొక్క శక్తి క్షేత్రాల యొక్క విశేష లోకాలు కనుక ఈ రెండు కూడా మళ్ళీ మూల చైతన్యం నుంచే వచ్చాయి కానీ మూల చైతన్యం నుంచి రెండుగా విభజింపబడి ఒక శక్తి క్షేత్రమైంది ఒకటేమో ఆత్మక్షేత్రమైంది ఈ యొక్క శక్తి క్షేత్రం అంటే ప్రకృతి క్షేత్రం అనేక లోకాలుగా తయారయ్యి ఈ ఆత్మలు మళ్ళీ ఆ లోకాల్లో ప్రవేశించి జీవాత్మలుగా తయారయ్యాయి మళ్లీ చెప్పుకుందాము మై డియర్ ఫ్రెండ్స్ ఇది సృష్టి యొక్క సృష్టి రచన కార్యక్రమంలో మూల రచన సిద్ధాంతాలు అంటే మొత్తం అంతా ఒక చైతన్య క్షేత్రం ఉంది అందులోంచి ఒక శక్తి చిత్రం బయటికి వచ్చింది ఆ శక్తి చిత్రము ప్రకృతి క్షేత్రాలుగా విరాజిలాయి అనేక డైమెన్షన్స్ అనేక లోకాలు అతల ఇతరుల సుతల పాతాళ రసాలు తలాతల ఇలాగా మరి సత్యులు ఒక భూలో ఒక భువర్ జన మహా తప అనేక లోకాలుగా పుంఖాను పుంఖాలుగా ఆ యొక్క ప్రకృతి మనకి తెలుస్తుంది అలాగే ఆత్మ నుంచి అనేక అంశాత్మలు బయలుదేరి ఈ ప్రకృతి క్షేత్రంలో శక్తి క్షేత్రంలో ఈ లోకక్షేత్రంలో మరి తన అనుభవాలను పండించుకుంటూ ఉండగా మరి ఆ ప్రకృతితో మమేకమయ్యిన్నప్పుడు ఈ యొక్క ఆత్మను జీవుడు అంటారు సో జీవాత్మలు శుద్ధ చైతన్యంలోంచి విడిపడి ఆ యొక్క ఆత్మలు ఈ యొక్క ప్రకృతి క్షేత్రంలో ప్రవేశించినప్పుడు జీవాత్మలుగా తయారై అనేక లోకాలను అనుభవిస్తూ అనేక లోకాలలో తిరుగుతూ క్రమక్రమంగా రకరకాల గుణాలను సంతరించుకుంటూ ఇది సృష్టి క్రమము ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి కనుక కొంత విస్తారంగా మనం తెలుసుకుందాం దీన్ని మొట్టమొదటిలో ఆదిలో ఆ మూల చైతన్యం ఆది శక్తి అనండి ఆది చైతన్యం అనండి మూల చైతన్యం అనండి అది ఒకటిగా ఉన్నప్పుడు ఆ ఒకటిలోంచి ఒక ఆత్మక్షేత్రం బయటకు వచ్చింది ఒక శక్తి క్షేత్రం బయటకు వచ్చింది మూడు అయింది ఒకటి ప్లస్ రెండు ప్లస్ కనుక ఆ యొక్క ఆత్మక్షేత్రం నుంచి అనేక అంశాత్మలు యొక్క శక్తి క్షేత్రంలో చేరి మరి జీవాత్మలుగా తయారయ్యి మరి ఖనిజం లోకంలో ఉన్నప్పుడు ఖనిజ ఆత్మగా వృక్షలోకంలో ఉన్నప్పుడు వృక్షాత్మగా జంతులోకంలో ఉన్నప్పుడు జంతు మానవ లోకంలో ఉన్నప్పుడు మానవాత్మగా దైవ లోకంలో ఉన్నప్పుడు దైవాత్మగా ప్రకృతితో ఉన్నప్పుడు ప్రకృతి ఆత్మలుగా ఇలా రకరకాల ఆత్మలుగా జీవాత్మలుగా తయారై కనుక ఈ మొత్తం ప్రకృతి క్షేత్రాన్ని ప్రకృతి అన్నప్పుడు ఈ మొత్తం ఆత్మక్షేత్రాన్ని పురుషుడు అంటారు అన్నమాట కనుక ప్రతి ఆత్మని ఒక పురుషుడు అంటారు కనుక మై డియర్ ఫ్రెండ్స్ మానవ లోకంలో ప్రవేశించిన తర్వాత ఈ పురుషుడు అంటే ఈ ఆత్మ జీవాత్మ మానవాత్మ అయినప్పుడు ఆ పురుషుడికి నాలుగు రకాల ధర్మాలు జీవన ధర్మాలు ఉన్నాయని మనం విన్నాము వాటిని చతుర్విధ పురుషార్థాలు అన్నారు పురుషుడు అంటే ఆ జీవుడు అర్థం అంటే ఆ జీవుడు చేయవలసిన పొందవలసిన ధర్మాలు ఆ కర్తవ్యాలు ఆ యొక్క సందర్భాలు వీటిని ఏమిటంటే పురుషార్థాలు అంటారు అంటే ఒక జీవాత్మ చేసే విహారం యొక్క ఆ వ్యవహారం యొక్క రూపురేఖలు చతుర్విధ పురుషార్థాలు ఆ జీవాత్మ ఆ పురుషుడు ఆ అంశాత్మ ప్రకృతిలో అనంతకాలంగా శాశ్వతంగా చేసే ఆ విహారాలను ఆ వ్యవహారాలను పురుషార్థాలు అంటారు భారతదేశంలో భారతదేశం యొక్క ఋషులు ఈ పురుషార్థాలను నాలుగు విధాలుగా విభజించారు మనం ఈ నాలుగు విధాల విభజింపబడిన ఆ పురుషార్థాలను అథవా చతుర్విధ పురుషార్థాలను మనం తెలుసుకుందాం విస్తారంగా మళ్లీ మొట్టమొదటికే వద్దాం మొట్టమొదటిలో ఉన్నది మూల చైతన్యము దాని ఆది పరాశక్తి అంటాము అందులోంచి ఒక ప్రకృతి క్షేత్రము ఒక ఆత్మక్షేత్రం పెట్టి రాగా మళ్లీ ఆ మూల చైతన్యం అది అక్కడే ఉంటుంది అందులోంచి ఇంకోటి వచ్చిందనమాట అలాగా ఎలాగైతే తల్లి ఉంది తల్లిలోంచి బిడ్డలు వచ్చినప్పుడు తల్లి చనిపోలేదు బిడ్డలు ఉన్నారు తల్లి ఉంది తల్లి కాకుండా బిడ్డలు మళ్ళీ కుటుంబం ఆ ఒకటిలోంచి మూడు అనే కుటుంబం వచ్చింది ఆ ఒకటేమో అది పరాశక్తి అది ఆ మూల చైతన్యం ఉండగా అందులోంచి ఒక ఆత్మక్షేత్రము అనేక ఆత్మల సముదాయం తర్వాత అనేక లోకాల సముదాయం ప్రకృతి క్షేత్రం ఇది పురుష క్షేత్రము అది ప్రకృతి క్షేత్రము మళ్ళీ ఈ పురుషుడు మళ్ళీ ప్రకృతితో లయమైనప్పుడు జీవాత్మగా అనేక లోకాల్లో అనేక పరిస్థితులు ఖనిజాత్మగా వృక్షాత్మగా మరి జంతు ఆత్మగా మరి మానవాత్మగా మరి దేవగణాత్మగా అనేక రకాల గణాలు ఇవన్నీ ఒకటా రెండా లెక్కలేనన్ని గణాలు మరి ప్రతి గణంలోనూ చేరిన ప్రతి జీవాత్మ యొక్క గుణము వేరే గణము వేరే గుణము వేరే కనుక ఇంత విశేషమైన ఈ ప్రకృతి ఆ విధంగా పుంకానుపుంఖాలుగా లోకానులోకాలుగా మరి కోటా కోట కోటి కోటి కోటి జీవాత్మలుగా రకరకాల గుణాలతో రకరకాల గణాలతో మై డియర్ ఫ్రెండ్స్ ఈ సృష్టి యొక్క విరాట్ స్వరూపము ఏమని చెప్పవలే ఇంత అంత అని చెప్ప కాదు అందుకే భగవద్గీతలో అర్చనుడు ఒకసారి అడుగుతాడు కృష్ణుని కృష్ణ ఈ యోగులంతా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటారు వాళ్ళు ఏం చేస్తుంటారయ్యా అని అడిగాడు అప్పుడు కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో వాళ్ళు తమ దివ్య నేత్రంతో ఈ యొక్క సృష్టి యొక్క రచనను చూస్తుంటారయ్యా పుంఖాను పుంఖాలుగా ఉన్న కోటాను కోట్లా కోటాను ఉన్న లోకాలు చూసి ఆ జీవులను చూసి వాళ్ళు విస్మయం చెంది ఆశ్చర్యంతో ఉంటారు చూసి వాటినంటే ఆశ్చర్యంతో తమ దివ్యక్షేత్రంతో దివ్య నేత్రంతో తిలకిస్తూ ఉంటారు అని చెప్పాడు ఆశ్చర్యవత్ పశ్యతి అన్నాడు భగవద్గీతలు వీడు మళ్ళీ మెడిటేషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్క వాళ్ళందరికీ నేను ధ్యానంలో ఆ లోకానికి వెళ్లానయ్యా ఈ లోకం చూశానయ్యా ఎంత విచిత్రంగా ఉందో రకరకాల జీవులు ఉన్నారు అని చెప్తా తన అనుభవాలన్నింటినీ చెప్తాట ఆశ్చర్యంగా చెప్తాడు ఆశ్చర్యవత్ వదతి ఫస్ట్ ఆశ్చర్యవత్ పశ్యతి తర్వాత ఆశ్చర్యవత్ వదతి ఆ పక్క ఏం చేస్తారు అంటే ధ్యానంలో లేని వాళ్ళు ధ్యానం తెలియని వాళ్ళు యోగులు కాని వాళ్ళు వీళ్ళ అనుభవాలను ఆశ్చర్యంగా వింటుంటారు అనమాట ఆశ్చర్యవత్ శృణోతి సో ఈ ధ్యానంలో ధ్యానయోగంలో యోగులు ధ్యానయోగులు ఏం చేస్తుంటారయ్యా అని అర్జునుడు కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు గొప్పయోగేశ్వరుడు అన్నీ అనుభవించిన వాడు తాను ఏం చెప్పాడంటే అర్జునుడితో అర్జున వాళ్ళు ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ వదతి తర్వాత ఆశ్చర్యవత్ శృణి ఒకటి ధ్యాన యోగి యొక్క అనుభవాలు ఇంకొక ధ్యాన యోగి ఆశ్చర్యంగా వింటుంటాడు ఒక ధ్యాన యోగి తన అనుభవాలను ఆశ్చర్యంగా చెప్తుంటాట ఒక ధ్యాన యోగి తన అనుభవాలను ఆశ్చర్యంతో ధ్యానంలోని వీక్షిస్తుంటాడ అంటే ఈ పుంఖాలుగా ఉన్న లోకాలు గణాలు దేవగణాలు వృక్షగణాలు జంతుగణాలు ఖనిజగణాలు చెప్ప గాని మూల ప్రకృతి గణాలు ప్రతి గణంలోనూ గుణాలు వేరే సో మై డియర్ ఫ్రెండ్స్ ఇదంతా ఒక అద్భుతమైన సృష్టి రచన ఈ ఒక అద్భుతమైన సృష్టి రచనలో మనము మానవ గణం లో మనం కొంచెం కేంద్రీకరిస్తే మన దృష్టిని సాధిస్తే ఈ మానవ ప్రపంచంలో మానవ లోకంలో మానవాత్మలుగా ఉన్న ఈ పురుషులు ఈ అంశాత్మలు పురుషులంటే అంశాత్మ ఈ యొక్క జీవాత్మ ఈ గుణాలు ఎలా ఉంటాయంటే ఆ గుణం యొక్క విస్తరణ ఎలా ఉంటుందంటే ఆ గుణం యొక్క విహారము మరి వ్యవహారం ఎలా ఉంటుందంటే వాటిని పురుషార్థాలు అని చెప్పారు ఇవి మళ్ళీ నాలుగుగా ఉన్నాయి అని విభజించారు చతుర్విధ పురుషార్థాలు చూసారా కనుక మను ఈ చతుర్విధ పురుషార్థాలు గురించి విస్తారంగా విశేషంగా తెలుసుకుందాము ఏమిటయ్యా ఈ చతుర్విధ పురుషార్థాలు అంటే ఒకటి కామము రెండు అర్థము మూడు ధర్మము నాలుగు మోక్షము చతుర్విధ పురుషార్థాలు చూశారా భగవద్గీతలో మరొక శ్లోకం ఉంది చాతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాకర్తార్యయం అంటే ఈ పురుషలోకాన్ని ఈ యొక్క అనేక క్షేత్రాలను లోకాలను పుంకాను పుంకాలుగా నేను సృష్టించాను కాని ఇవి ఏవన్నీ నాకన్నా విభిన్నంగా ఉన్నాయి అందులో వాళ్ళ గుణాలు బట్టి వాళ్ళ కర్మలను బట్టి నాలుగు వర్ణాలుగా ఏర్పడ్డాయి నాలుగు వర్ణాలుగా మనం విభజించుకోవచ్చు చాతుర్వణ్యం నాలుగు వర్ణాలు చాతుర్వణ్యం మయా సృష్టిం అంటే నా వల్ల సృష్టింపబడ్డాయి గుణ కర్మ విభాగ సహ వాటి వాటి గుణాలను బట్టి వాటి వాటి కర్మలను బట్టి గుణం అంటే ఆంతరింగిక జినో కర్మ అంటే బహిర్గత ఫినోటైప్ అంటారు రెండు పదాలు ఉన్నాయి జినో టైప్ ఫినోటైప్ అంటారు ఇది కొంచెం బయాలజీ చదివిన వాళ్ళకి ఈ పదాలు బాగా అర్థమవుతాయి దాన్ని నేను చెప్తాను జినో అంటే మన అంతరింగంలో ఉన్న గుణ ఫినోటైప్ అంటే మన బహిర్గతమైన ఆ కర్మల రూపరేఖలు అందుక యథా గుణ తథా కర్మ యత అంతరంగం తథా బహిరంగం నీ రూపలేదు ఉందో అది నీ లోపలి బయటకు వస్తుంది చూసారా అంటే నీ రూపలున్న దాన్ని బట్టి నీ బయట ఉన్న వాటిని మనం తెలుసుకోవచ్చు నువ్వు బయట చేస్తున్న కర్మను బట్టి నీరు ఒక గుణం నుంచి తెలుసుకోవచ్చు గుణమును బట్టి కర్మ ఉంటుంది గుణంలోంచి కర్మ వస్తుంది ఈ యొక్క సృష్టి క్రమంలో గుణాలు మారుతూనే ఉంటాయి కర్మలు కూడా మారుతూనే ఉంటాయి కనుక ఈ యొక్క మారుతున్న గుణాలు మారుతున్న కర్మలు వీటిని మనం ఒక స్థూలంగా నాలుగుగా విభజించుకుంటే చాతుర్వర్ణ్యాలు ఏర్పడ్డాయి నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి నాలుగు రంగు వర్ణం అంటే రంగు నాలుగు రంగులుగా వాటిని మనం చూడవచ్చు కనుక మైడియర్ ఫ్రెండ్స్ ఆ నాలుగు వర్ణాలకు సంబంధించిన నాలుగు రకాల ఆ యొక్క కర్మాల యొక్క వాటి గుణాలని ఏమంటామంటే మనం చతుర్విధ పురుషార్థాలు చాతుర్వర్ణ్యాలు ఆ ప్రతి వర్ణానికి సంబంధించిన ఆ గుణగణాలు చూశారు ఈ భగవద్గీతలో ఈ శ్లోకం కూడా మనొక్కసారి తెలుసుకుందాము చాతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశి మా విధి అకర్తం అవ్యయం వాటిని సృష్టించినా వాటికన్నా విడిగా ఉన్నాను అవి నా నేను వ్యయము కాలేదు నేను తగ్గబడలేదు నేను అవ్యయముగానే ఉన్నాను అకర్తగానే ఉన్నాను అకర్తగానే అవ్యయముగానే ఉన్నాను విద్య అకర్తం అవ్యయం ఎలాగైతే ఒక తల్లి పిల్లల్ని కనింది మరి ఆ తల్లి తన భాగాన్ని కోసుకుని పిల్లల్ని కనిందా లేదు ఆ తల్లి తల్లిగానే ఉంది పిల్లలు బయటకు వచ్చారు మళ్ళీ ఆ తల్లి తన స్వంత ఇచ్ఛతో పట్టించిందంటే పుట్టారు అంతే ఆ తల్లి పిల్లల్ని పుట్టించడానికి కడత కాలేదు కానీ పుట్టించింది ఆ తల్లిలోంచి పిల్లలు వచ్చారు కానీ ఆ తగ్గబడలేదు అలాగే ఆ మూల చైతన్యంలోంచి ఒక పురుష క్షేత్రం ఒకనొక ప్రకృతి క్షేత్రం వచ్చి మరి విస్తారంగా అవి ఒకదాంట్లో ఒక తల్లినమయ్యి లోకాలు జీవులు జీవాత్మలు వచ్చిన రకరకాల గుణాలు కర్మతో నేను వీటన్నిటికీ సాక్షిగానే ఉన్నాను నేను అకర్తగానే ఉన్నాను నేను అవ్యయంగానే ఉన్నాను తగ్గ తగ్గించబడలేదు అని ఎంత గొప్ప మూల చైతన్య సూత్రము ఆ శ్లోకంలో మనకి లభించింది ఏ యోగేశ్వరుడైనా సరే ఇవన్నీ తెలుసుకున్నవాడు మొహమ్మద్ కానివ్వండి బుద్ధుడు కానివ్వండి మహావీరుడు కానివ్వండి యేసు ప్రభు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి వేదవ్యాసు కాని ఎన్ని యోగేశ్వరా ధ్యానంలో పరాకాష్ఠలో ఇవన్నీ కూడాను సువిదితాలు కనుక ఇవన్నీ దర్శనం జరుగుతాయి కనుకనే ఋషి అంటే ద్రష్ట అంటే ఈ ఆత్మ క్షేత్రంలోని సత్యాలన్నీ వీక్షిస్తాడు దర్శిస్తాడు కనుక వాళ్ళని ఋషిలు అన్నారు ద్రష్టలు అన్నారు వాళ్ళు చెప్పింది వినవలే శృతి వేదం అంటే ధ్యాన ధ్యానయోగేశ్వర్లు వాళ్ళు ధ్యానం యొక్క అనుభవాలను విశ్లేషించి చెప్పగా వివరించి చెప్పగా ఆ వాటిని ఆ చెప్పిన వాటిని శృతి అంటారు వాట్ని వాటి వ్యాఖ్యానం చేసినప్పుడు అవి స్మృతి అంటారు మై డియర్ ఫ్రెండ్స్ కనుక చతుర్విధ పురుషార్థాల గురించి మనము తెలుసుకుందాము సో చాతుర్వ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశి మాం విధ్య కర్తార్యయం ఈ నాలుగు వర్ణాలేంటి గుణ కర్మ సహ నాలుగు గుణాలు ఏమిటి నాలుగు రకాల కర్మలేమిటి అది తెలుసుకుందాము నాలుగు రకాల గుణాలు ఏమిటంటే రజో రజోగుణము సాత్విక గుణము మరి శుద్ధ సాత్విక మరి నీరుగుణగుణము కనుక తమోగుణము రజోగుణము సాత్వికము శుద్ధ సాత్వికము నిర్గుణము కనుక ఈ శుద్ధ సాత్విక గుణం వచ్చేసరికి ఇవి రెండు వెరసి ఒకటే శుద్ధ సాత్విక నిర్గుణం అయిపోతుంది వెరసి ఉంటుంది రజోగుణం ఉంటుంది మరి సాత్విక గుణం ఉంటుంది ఈ శుద్ధ సాత్విక నిర్గుణం కలిసి ఒక గుణంగా తయారవుతుంది ఈ నాలుగు గుణాలు చాతుర్వణ్యం అని చెప్పేసి కనుక ఈ గుణానికి చెందిన తమో చెందిన కర్మలు వేరే రజోగుణానికి చెందిన కర్మలు వేరే సాత్విక గుణానికి చెందిన కర్మలు వేరే ఈ శుద్ధ సాత్విక నిర్గుణ ఈ గుణానికి చెందిన కర్మలు వేరే సో ఈ తమో గుణంలో విశేషంగా ఉండే వాళ్ళని మరి శూద్రులు అన్నారు ఈ రజోగుణంలో విశేషంగా ఉండేవాళ్ళని వైశ్యులు అన్నారు ఈ యొక్క సాత్విక గుణంలో విశేషంగా ఉండేవాళ్ళని క్షత్రియులు అన్నారు మరి ఇక్కడ ఉండే వాళ్ళని ్రాహ్మణులు అన్నారు కనుక ఈ యొక్క తమో గుణంలో ఉండే వాళ్ళు వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి ఆ గుణం బట్టి కామము కామము అర్థము ధర్మము మోక్షం కనుక తమో ఉండే వాళ్ల కర్మలు విశేషంగా కామపూరితంగానే ఉంటాయి వైశ్య అంటే ఈ యొక్క రజోగుణం ఉండేవాళ్ళు అంటే వాళ్ళు సగం కామపూర్తంగా ఉంటాయి సగం అర్థపూరితంగా ఉంటాయి ఇకపోతే క్షత్రియలోకంలో వచ్చిన వాళ్ళు అంటే సాత్విక గుణ సంపన్నులు వాళ్ల కర్మలు మూడు రకాలుగా ఉంటాయి ఒక వన్ థర్డ్ వంతు కామంగా ఉంటుంది ఇంకొక వన్ థర్డ్ అర్ధంగా ఉంటుంది ఇంకొక వన్ థర్డ్ ధర్మంలో ఉంటారు వాళ్ళు కపోతే ఇక్కడ ఉండేవాళ్ళకి ఆ కామంతో పాటు ఆ అర్థంతో పాటు ఆ ధర్మంతో పాటు మోక్షస్థితిలో కూడా ఉంటారు మోక్ష యొక్క కర్మలు కూడా చేస్తారు వాళ్ళు కనుక నువ్వు ఏ యొక్క లెవెల్లో ఉన్నావో సృష్టి యొక్క క్రమంలో మొట్టమొట్లో తమో గుణంలో కొన్ని జన్మలు తర్వాత కొన్ని జన్మలు రజోగుణంలో వస్తాం అంటే తమో గుణం వదిలిపెట్టదు పాటు రజోగుణాన్ని సంతరించుకుంటాము ఇలాగనమాట మొట్టమొదటిలో ఇదే ఉంటుంది ఇది ఒక కేవలం తమో గుణంలోనే ఉంటారు క్రమేపి ఒక రజోగుణాన్ని కూడా సంతరించుకుంటారు తమో రజోగుణాల్లో విరాజిల్తారు ఇంకా ముందు పోయి సృష్టి క్రమంలో మళ్ళీ ఒక బుద్ధిని కూడా సంతరించుకుంటారు ఒక సాత్వికాన్ని కూడా సంతరించుకుంటారు అప్పుడేమంతే తమో గుణము రజోగుణంతో పాటు ఒక సాత్విక గుణం కూడా వస్తుంది వాళ్ళకి ఇంకా ముందు పోయి సృష్టి క్రమంలో మరి చివరి మానవ లోకంలో చివరి జన్మలో మరి బ్రాహ్మణులుగా వచ్చి శుద్ధ సాత్విక నిరుగుణుగా సంతరించుకుని వాళ్ళు మోక్షస్థితిలో కూడా ఉంటారు మోక్షమైన కర్మలు చేస్తుంటారు ఇవన్నీ మనం కూలంకషంగా తెలుసుకోవాలి ఇది గొప్ప శాస్త్రం ఆధ్యాత్మిక విజ్ఞాన భాండాగారము శాస్త్రం గనక నీ గుణం ఎలా ఉంటుందో జినో నీ కర్మలు అలా ఉంటాయి నువ్వు తమో గుణ ప్రధానమైతే నీ కర్మలు తమో గుణ ప్రధానమైన కామ ఉంటాయి అలా ఉండాలి అలా ఉంటాయి అది సహజము అలాగే నువ్వు రజోగుణానికి ఎగబ్రాకినప్పుడు నీ యొక్క కర్మలు వ్యవహారాలు సగం ప్రధానంగా అంటే కామపూరితంగా సగం అర్థపూరితంగా ఉంటాయి ను ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఒక సాత్వికంగా నీలో వచ్చినప్పుడు ఒక ధర్మయుతంగా కూడా ఉంటాయి అర్థము ధర్మము ప్లస్ ఆ కామము మూడు ఉంటాయి ఇంకా ముందు పోయినప్పుడు నీ కామంతో పాటు నీ అర్థముతో పాటు నీ ధర్మంతో పాటు మోక్ష కర్మలు కూడా నువ్వు చేస్తావు మయా చాతుర్ణిష్ట మొత్తం సృష్టి యొక్క స్థితిని ఈ యొక్క శ్లోకంలో చెప్పి పడేశాడు మహాయోగేశ్వరుడైన వేదవ్యాసుడు తమోగుణము రజోగణము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 మరి శూద్రులు అన్నారు ఈ రజో గుణంలో విశేషంగా ఉండేవాళ్ళని వైశ్యులు అన్నారు ఈ యొక్క సాత్విక గుణంలో విశేషంగా ఉండేవాళ్ళని క్షత్రియులు అన్నారు మరి ఇక్కడ ఉండేవాళ్ళని బ్రాహ్మణులు అన్నారు కనుక ఈ యొక్క తమో గుణంలో ఉండేవాళ్ళు వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి ఆ గుణం బట్టి కామము కామము అర్థము ధర్మము మోక్షము కనుక తమో గుణంలో ఉండే వాళ్ల కర్మలు విశేషంగా కామపూరితంగానే ఉంటాయి వైశ్య అంటే ఈ యొక్క ఉండే ఉండేవాళ్లు అంటే వాళ్లు సగం కామపూరితంగా ఉంటాయి సగం అర్థపూరితంగా ఉంటాయి ఇకపోతే క్షత్రియ లోకంలో వచ్చిన వాళ్లు అంటే సాత్విక గుణ సంపన్నులు వాళ్ల కర్మలు మూడు రకాలుగా ఉంటాయి ఒక వన్ థర్డ్ వంతు కామంగా ఉంటుంది ఇంకొక వన్ థర్డ్ అర్ధంగా ఉంటుంది ఇంకొక వన్ థర్డ్ ధర్మంలో ఉంటారు వాళ్ళు ఇకపోతే ఇక్కడ ఉండేవాళ్ళకి ఆ కామంతో పాటు ఆ అర్థంతో పాటు ఆ ధర్మంతో పాటు మోక్షస్థితులు కూడా ఉంటారు మోక్ష యొక్క కర్మలు కూడా చేస్తారు వాళ్ళు కనుక నువ్వు ఏ యొక్క లెవెల్లో ఉన్నావో సృష్టి యొక్క క్రమంలో మొట్టమొదట్లో తమో గుణంలో వస్తాం కొన్ని జన్మలు తర్వాత కొన్ని జన్మలు రజోగుణంలో వస్తాం అంటే తమో గుణం వదిలిపెట్టదు పాటు రజోగుణాన్ని సంతరించుకుంటాము ఇలాగనమాట మొట్టమొదలో ఇదే ఉంటుంది ఇది ఒక కేవలం తమో ఉంటారు క్రమేపీ ఒక రజోగుణాన్ని కూడా సంతరించుకుంటారు తమో రజోగుణాల్లో విరాజెల్లుతారు ఇంకా ముందు సృష్టి క్రమంలో మరి ఒక బుద్ధిని కూడా సంతరించుకుంటారు ఒక సాత్వికాన్ని కూడా సంతరించుకుంటారు అప్పుడేమంతే తమోగుణము రజగుణంతో పాటు ఒక సాత్విక గుణం కూడా వస్తుంది వాళ్ళకి ఇంకా ముందు పోయి సృష్టి క్రమంలో మరి చివరి మానవ లోకంలో చివరి జన్మల్లో మరి బ్రాహ్మణులుగా వచ్చి శుద్ధ సాత్వికం నిర్గుణం కూడా సంతరించుకుని వాళ్ళు మోక్షస్థితిలో కూడా ఉంటారు మోక్షమైన కర్మలు చేస్తుంటారు ఇవన్నీ మనం కూలంకషంగా తెలుసుకోవాలి ఇది గొప్ప శాస్త్రం ఇది ఆధ్యాత్మిక విజ్ఞాన భాండాగారము శాస్త్రం గనుక నీ గుణం ఎలా ఉంటుందో జీనో నీ కర్మలు అలా ఉంటాయి నువ్వు తమో గుణ నీ కర్మలు తమో గుణ ప్రధానమైన ఉంటాయి అలా ఉండాలి అలా ఉంటాయి అది సహజము అలాగే నువ్వు రజోగుణానికి ఎగబ్రాకినప్పుడు నీ యొక్క కర్మలు నీ యొక్క వ్యవహారాలు సగం తమో ప్రధానంగా అంటే కామపూరితంగా సగం అర్థపూరితంగా ఉంటాయి నువ్వు ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఒక సాత్వికం కూడా నీలో ఒక ధర్మయుతంగా కూడా ఉంటాయి అర్థము ధర్మము ప్లస్ ఆ కామము మూడు ఉంటాయి ముందుకుపోయినప్పుడు నీ కామంతో పాటు నీ అర్థంతో పాటు నీ ధర్మంతో పాటు మోక్ష నువ్వు చేస్తావు చాతుర్వణ్యయం మొత్తం యొక్క సృష్టి యొక్క స్థితిని ఈ ఒక్క శ్లోకంలో చెప్పి పడేశాడు మహాయోగేశ్వరుడైన వేద వ్యాసుడు భగవద్గీతలో ఆ అర్జునుడు కృష్ణుడు అంత వేద వ్యాసుడే ఆ కౌరవులు పాండవులు అంత వ్యాసుడే ఆయన యొక్క విశేషమైన ఆ రచన ఆ శిల్ప ఖండం మరి లోక కళ్యాణం కోసం ఆ వేదమూర్తి ఆ యోగమూర్తి ఆ జ్ఞానమూర్తి ఆ యోగేశ్వరుడైన ఆ మహామహాయోగేశ్వరుడైన వేద వ్యాసుడు తన కలములోంచి తన కంఠములోంచి తన కలము నుంచి కదా కంఠంలోంచి చెప్పడుగా ఇంకొక యోగేశ్వరుడు దాన్ని కలం చేశాడు ఈయన నుంచి విస్తారంగా వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది ప్రవాహం వెల్లువలాగా మరి ఆకాశ గంగలాగా మరి ఆయన ఖంఠం నుంచి ఇంకొక యోగేశ్వరుడు కూర్చుని పొల్లు పోకుండా ఒక్క అక్షరం పోకుండా రాస్తూనే ఉన్నాడు రాస్తు ఇది అందరికీ తెలిసిన విషయమే అందులోంచి వచ్చింది ఈ మహాభారతాలన్నీ మహాభారతం వచ్చిందంతా ఆ వేద వ్యాసుడు యొక్క ఖంఠంలోంచి అసిధారావ్రతంగా వచ్చింది మరి దాన్ని కలంతో ఇంకొక యోగేశ్వరుడు రాశాడు కనుక ఇందులో ఆ మహాభారతంలో అందులో భగవద్గీతలో అందులో ఈ శ్లోకం ఉన్నది చాతుర్వణ్య మృష్టం గుణకర్మ విభాక తర్తారీ మాం విద్య కర్తారవ్యయమ్ అన్నది ఏంత గొప్ప సృష్టి యొక్క యొక్క రహస్యాలన్నీ విప్పి చెప్పిన అత్యద్భుతమైన శ్లోకమో చెప్ప నలవి నేను నిన్ను పుట్టించినా నేను నిన్ను పుట్టించలేదు నువ్వు నాలోంచి వచ్చినా నువ్వు వేరే నేను వేరే నేను కర్తను కాదు అకర్తను నేను తగ్గించబడలేదు వ్యయము కాలేదు అవ్యయము నువ్వు పురుషాత్మగా ఉండి మరి ప్రకృతులతో కలిసినప్పుడు అనేక గుణాలు నీలో బయలుపడి అనేక కడుమలు నీలోంచి వచ్చాయి ఈ అనేకానిక గుణాలను అనేకానిక కళలను నాలుగు రకాలుగా మనం విభజించవచ్చు అని ఆయన చెప్పాడు వేదవ్యాసుల వారు వేదవ్యాసుల వారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున విశేషమైన ప్రణామములు నాలుగు వర్ణాలు చాతుర్వర్ణ్యం ఈ నాలుగు వర్ణాలని ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ఏ బీసీడీ అని పేరు పెట్టుకోవచ్చు ఈఎఫ్ జిహెచ్ అని పెట్టుకోవచ్చు ఐజెకేల్ అని పెట్టుకోవచ్చు వాట్స్ ఇన్ నేమ్ ఎ రోజు కాల్డ్ బై ఎనీ అదర్ నేమ్ వుడ్ స్మెల్ ఆ స్వీట్ అన్నాడు విలియం షేక్స్పియర్ గారు అంటే ఒక నామంలో ఏమున్నదా ఒక పువ్వుని ఏ నామంతో పెట్టి పిలిచినా ఆ పరిమళం మారదు కదా ఆ వస్తువు మారదు కదా ఆ విశేషంలో మార్పు కదా నామంలో ఏమీ లేదు ఆ వస్తువులు ఆ విశేషంలో ఉంటాయి అని చెప్పేసి కనుక ఈ నాలుగు వర్ణాలను ఎట్టయినా పిలుచుకోవచ్చు ఏబిసిడి అనవచ్చు ఈఎఫ్జి హెచ్ అనవచ్చు ఎంఎన్ఓపి అనవచ్చు ఐజేకే అనవచ్చు కనుక కాని కనుక శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ పేర్లు పెట్టారు పుట్టుక బట్టి ఇవి ఇవి లేవు గుణాలను బట్టి కనుక మైడియర్ ఫ్రెండ్స్ నీలో కేవల కామ ప్రవృత్తి ఉంటే నువ్వు ఒక శూద్రుడిగాను నీలో కామ ప్రవృత్తి ప్లస్ అర్ధ ప్రవృత్తి ఉంటే నువ్వు ఒక వైశ్యుడిగాను నీలో కామ ప్రవృత్తి ప్లస్ అర్ధ ప్రవృత్తి ప్లస్ ఒక ధర్మ ప్రవృత్తి ఉంటే నువ్వు ఒక క్షత్రియుడు గాను నీలో కామప్రవృత్తి అర్ధ ప్రవృత్తి ధర్మ ప్రవృత్తి ప్లస్ మోక్ష ప్రవృత్తి ఉంటే నువ్వు ఒక బ్రాహ్మణుడు గాను కనుక ఇది సృష్టి క్రమంలో ఎదుగుదలలో మానవ లోకంలో జంతు ఆత్మలు ప్రవేశించినప్పుడు ఈ మానవ లోకంలో నాలుగు అంచెలుగా ఆ వ్యవహారం విస్తరింపబడుతూ ఆ యొక్క పురోగమన సిద్ధాంతంలో ఈ నాలుగు క్రమాలు ఉన్నాయి నాలుగు వర్ణాలు ఉన్నాయి నువ్వు ఆ బ్రాహ్మణ్యైన తర్వాత అంటే మోక్షస్థితిలో ఉన్న తర్వాత మానవ శరీరంలో ఉంటేనే ఆ తర్వాత నువ్వు తిరిగి రావు నువ్వు పైలో కలికెళ్తావు దేవగణాల్లో చేరుతావు పునర్జన్మ విద్యతే మళ్లీ నీకు మానవ లోకంలో పునర్జన్మ లేదు నువ్వు ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ ప్రవృతి అంటే బ్రహ్మజానాతి బ్రాహ్మణ అక్కడ అహం బ్రహ్మాస్మి నేను ఇక్కడ ఇక్కడ ఈ సూత్ర ప్రవృత్తిలో ఏముంటాడు అహం దేహోస్మి నేని దేహమే అన్న స్థితిలో వండించి ఆ బ్రాహ్మణ స్థితికి వచ్చేసరికి అహం బ్రహ్మ అస్మి నేను మొత్తమే సృష్టికర్తను అంటే ఆ యొక్క బ్రాహ్మణోత్తమ స్థితిలో ఒక కృష్ణుడు ఒక రాముడు ఒక ప్రహ్లాదుడు ఒక జేసప్రభువు ఒక మహమ్మద్ ప్రవక్త ఒక బుద్ధుడు ఒక మహావీరుడు వీడంతా ఆ బ్రాహ్మణోత్తములు ఆ యొక్క పురుషోత్తములు పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తమ స్థితి పురుషోత్తమ ప్రాప్తి ఇక్కడేమో మొట్టమొదటి జన్మల్లో మానవ లోకంలో మొట్టమొదటి మొత్తం ఒక నాలుగు వందల జన్మలు ఉంటాయనుకోండి ఆ మొట్టమొదటి జన్మల్లో ఆ పురుషాత్మ ప్రవేశించినప్పుడు ఆ పురుషాత్మకేముంటుంది అహం దేహోస్మి నేను దేహమే నేను ఈ శరీరం ఇంతకన్నా నేనేమీ లేదు చూసారా మరి సైన్స్ అంతా ఏం చెప్తుంది నువ్వు ఈ దేహం ఏం చెప్తుంది ఆ సైంటిస్టులందరూ శూద్రులు అనమాట చూశారు సైంటిస్టులు అంటే వాళ్ళు అహం దేహో స్మితిలో ఉన్నారు వాళ్ళకి కామం ఒకటే కావాలి అంటే ఇంకా బాగా తినాలి ఇంకా బాగా పడుకోవాలి ఇంకా బాగా నిద్రపోవాలి కనుక ఫోమ్ బెడ్లు తయారు చేసుకోవాలి అంటే ఏసీలు కావాలి అందుకే కామ ప్రవృత్తి నుంచి వచ్చింది సైంటిస్ట్ అంటే మెటీరియల్ సైన్సెస్ అన్నీ కూడాను శూద్రస్థితి జన్మ పరంపరలో ఆ యొక్క భౌతికవాదం నుంచి ఆత్మవాదం వైపు వచ్చేసినప్పుడు ఆత్మ యోగేశ్వరులైనప్పుడు బ్రాహ్మణోత్తములైనప్పుడు పురుషోత్తములైనప్పుడు అక్కడి నుంచి మళ్లీ పునర్జన్మ లేదు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఈ సైంటిస్టులు అంటే ఈ కనపడే కళ్ళతో ఈ వినపడే చెవులతో మాత్రమే చూసి విని దాంట్లోంచి తెలుసుకునే వాళ్ళు అంత శూద్ర అంటే సైంటిస్ట్ స్థితి శూద్రస్థితి అంటే ఇంకా చిన్న శైశవాత్మ ఈ సైంటిస్ట్ శైశవాత్మ అయితే నేను అహం దేహఓస్మి అహం బాడీ అహం ఐటమ్స్ ఓస్మి అహం మాలిక్యూల్స్ ఓస్మి ఇంతకన్నా ఏమీ లేదు ఇది ఇది చనిపోతే నేను చనిపోయినట్లేక అని ఆ యొక్క సైంటిస్టు ఆ శైశవాత్మ యోగేశ్వరుడు పూర్ణాత్మ ఇన్ఫినిట్ సోల్ ఇది ఇన్ఫంట్ సోలు అది ఇన్ఫినిట్ సోల్ సో మై డియర్ ఫ్రెండ్స్ అహం దేహోస్మి అన్నది అది శూద్రస్థితి వైశ్య స్థితి ఏంటంటే అహం దేహ ప్లస్ అహం మన అంటే నేను ఒక మనసుని నేనొక మైండ్ని నేను శరీరమే కాదు నేనొక మైండ్ని తర్వాత క్షత్రుయల్లో ఒక బుద్ధి నేనొక బుద్ధిని నేనొక శరీరాన్ని నేనొక మనస్సుని నేనొక బుద్ధిని నాకొక బుద్ధి ఉంది ఇక్కడ ఆ దేహోస్మి బుద్ధి ఏమీ లేదు నేను నిన్ను తింటా నువ్వు నన్ను తిను నేను నిన్ను కొట్టా నువ్వు నూనె చంపుకో ఏమిటో గోల్ కనుక నేను మేకను తింటా చేపను తింటా మనుషులను తింటా నా పని నేను నిన్ను తింటా నువ్వు నన్ను తిను నేను నిన్ను చంపుతా నువ్వు నన్ను చంపు ఇదే ఇదే ఆ శరీరంలోనే మొత్తం అంత వ్యవహారవంతం మనుషుని ఉపయోగించి తెలుసుకోవడము మనిషి యొక్క కోరికలు మనిషి యొక్క అసంగీతము ఆ ఈ కాళలు ఇవన్నీ మనుషుల నుంచి వచ్చాయి కనుక అక్కడ అవన్నీ ఉంటాయి ఇకపోతే మంచి ఏమిటి చెడు ఏమిటి అని బుద్ధి క్షేత్రంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఒక క్షత్రియుడు అవుతావు నీకు మంచి చెడు తెలియనప్పుడు నువ్వు క్షత్రియుడి కావు తర్వాత నేనెవరు నేను శరీరం కాదు అహం బ్రహ్మాస్మి నేనే అంతం చోట్ల మమాత్మ సర్వభూతాత్మ అని ఆ క్షేత్రంలో ప్రవేశించినప్పుడు అప్పుడు బ్రాహ్మణుడు బ్రహ్మ జనా బ్రాహ్మణ మై డియర్ ఫ్రెండ్స్ కనుక అంటే ఈ అహం దేహోస్మి అనే స్థితి నుంచి ఒకనొక జంతు ఆత్మ మానవ లోకంలో ఫస్ట్ ప్రవేశించినప్పుడు శైశవాత్మగా ఉన్నప్పుడు శైశవ మానవాత్మగా ఉన్నప్పుడు అహం దేహోస్మి ఉంటుంది మరి జన్మ పరంపరలో నాలుగు వందల ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒకే ఒక్కొక్కలన్నీ మారుతుండగా కర్మలన్నీ మారుతుండగా చివరికి ఒక కర్మలు ఎలా ఉంటాయి అంటే మోక్షస్థితిలో ఉంటాయి శరీరంలో ఉన్నాడు కనుక శరీర స్థితి శరీర కామము ఉంటుంది మనస్సు కనుక కోరికలు ఉంటాయి బుద్ధి కనుక బుద్ధి ఆ యొక్క వివేకము ఉంటుంది ఆత్మ కనుక ఆ యొక్క మోక్షస్థితిలో ఉంటాడు అంటే ఈ నాలుగిటినీ ఉంటుంది వాడి జీవితంలో ఒకనొక బ్రాహ్మణుడి జీవితంలో వాడి జీవితం తెలుసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాడు ట్వంటీ అర్థంలో ఉంటాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధర్మంలో ఉంటాడు ట్వంటీ మోక్షంలో ఉంటాడు చక్కగా ఏది ఇంకొక దాన్ని డామినేట్ చేదు. కనుక నాలుగు పుష్కలంగా సరైన సమతూకంలో ఉండేవాడు బ్రాహ్మణుడు మూడు సమతూకంలో ఉండేవాడు అంటే మోక్షం లేకుండా మోక్షం గురించి ఇంకా తెలియదు ఆ క్షత్రుడికి ఇంకా అహం దేహోస్మిలో ఉన్నాడు కానీ ఆ దేహంతో పాటు బుద్ధి కూడా వికసించింది కనుక మూడు మూడు వంతులు చేస్తున్నట్టే అయితే ఒక వన్ థర్డ్ వంతు కామము వన్ థర్డ్ వంతు అర్థము వన్ థర్డ్ వంతు ధర్మంలో ఉంటాడు చతుడు వైశ్యుడు ఫిఫ్టీ పర్సెంట్ కామము ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాడు శూదుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు కనుక ఈ చతుర్విధ పురుషార్థాలు ఏమిటంటే కామ అర్థ ధర్మ మోక్షము కామం అంటే తమో గుణ అర్థం అంటే రజోగుణం నుంచి అర్థం ఉద్భవించింది ధర్మం అంటే సాత్వికం నుంచి ఉద్భవించింది మోక్షం అంటే శుద్ధ సాత్విక నిర్గుణ నుంచి ఉద్భవించింది కనుక నీ యొక్క గుణం బట్టి జినో టైప్ బట్టి నీ యొక్క కర్మలుంటాయి నీ యొక్క ఫినో బట్టి అంటే నీ యొక్క బహిర్గతం బట్టి నీ అంతర్గతాన్ని తెలుసుకోవచ్చు అంతర్గతాన్ని గుణం అంటాము బహిర్గతాన్ని కర్మ అంటాం ఈ గుణము బట్టి ఆ కర్మ బట్టి నాలుగు విధాలుగా విభజించవచ్చు అన్నారు చాతుర్వణ్యం మృష్టం గుణా వాటి కర్తను నేనైనా నేను వాటి కర్తను కాదు చతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశి మాం విద్య కర్తారమ వ్యయం నాలుగు వర్ణాలకి సంబంధించిన నాలుగు గుణాలకు సంబంధించిన నాలుగు ఆ పురుషార్థాలనే చతుర్విధ పురుషార్థాలు అన్నాం ఏమిటయ్యా ఈ చతుర్విధ పురుషార్థాలు అంటే అంటే మానవుడికి కావలసిన నాలుగు ఒకటి కామము రెండు అర్థము మూడు ధర్మము నాలుగు మోక్షం మొట్టమొదటిలో మానవుడికి కామము ఒకటి కావాలి పరిణతి చెందిన తర్వాత కామము అర్థము కావాలి ఇంకా పరిణతి చెందితే కామము అర్థము ప్లస్ ధర్మము కావాలి ఇంకా పరిణతి చెందితే కామము అర్థము ధర్మము మోక్షము నాలుగు కావాలి కాని కొంతమంది విపరీతమైన భాషం ఇచ్చేసి మోక్షం కావాలంటే కామం ఉండకూడదు అన్నారు తెలియదు వాళ్ళకి ప్రతి ఒక్క వ్యక్తికి మాట్లాడే హక్కు ఉంది కనుక తెలిసిన వాళ్ళు మాట్లాడతారు తెలియని వాళ్ళు మాట్లాడతారు బొత్తిగా తెలియని వాళ్ళు మాట్లాడతారు సగం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు మూడు వంతులు తెలిసిన వాళ్ళు మాట్లాడతారు కాని మొత్తం తెలిసిన వాళ్ళంతా మాట్లాడినప్పుడు అప్పుడే హాయిగా ఉంటుంది అప్పుడే సరిగ్గా ఉంటుంది ఒక బుద్ధుడు మాట్లాడినప్పుడే అది సరిగ్గా ఉంటుంది బుద్ధి లేనివాడు బుద్ధుడు కానివాడు మాట్లాడితే అది సరిగ్గా ఉంటుందా ఉండదు కదా ఒక ధృతరాష్ట్రుడు మాట్లాడితే ఒక దుర్యోధుని మాట్లాడితే అది సరిగ్గా ఉంటుందా అది వ్యక్తిగతంగానే ఉంటుంది కానీ సృష్టిగతంగా ఉండదు అది వాడి అభిప్రాయగతంగానే ఉంటుంది కానీ సత్యగతంగా ఉండదు కనుక నువ్వు మోక్షంగా ఉంటే నువ్వు కామానికి అర్థంగా దూరంగా ఉండాలి హిమాలయాలకు వెళ్ళిపోవాలి సంసారం దూరంగా ఉండాలి ఇలా చెప్పేవాళ్ళంతా ఏమీ తెలియని వాళ్ళు కనుక మై ఫ్రెండ్స్ ఈ చతుర్విధ పురుషార్థాలు గురించి మనం తెలుసుకుంటున్నాము మొట్టమొదటి కామం గురించి తెలుసుకుందాం మం అంటే శరీరంతో చేసే ప్రక్రియలు శరీరంతో ఏమేం చేస్తాం మనం బోంచేస్తాం పాడుకుంటాము మైథునము అంటే సెక్స్ అంటే ఈ మూడిట్లోనే బాగా జీవించేవాడు నూటికి నూరు పాడు వాటి కోసమే జీవించేవాడు ఆ వాటిలోనే తృప్తి పొందేవాడు నూరు పర్సెంట్ ఇంకోటి అక్కర్లేదు వాడికి ఐదు జ్ఞానేంద్రియాల్లో కూడాను కళ్ళతో ఉన్న జ్ఞానేంద్రి మరియు సౌందర్యాన్ని కూడా వాడు అంతా వీక్షించలేడు చెవులతో అంటే ఈ యొక్క ఆ సంగీతాన్ని కూడా వాడికి ఇష్టపడ్డు ఇవి అక్కర్లేదు కానీ ఈ వాసన కావాలి రుచి కావాలి మరి సెక్సెస్ కావాలి చర్మంతో హాయి ఆ రుచితో హాయి మళ్ళీ ఆవాసంతో ఆయి ఇక్కడ మాత్రం కేంద్రీకృతమై ఉన్నవాడు శూద్రుడు అది శైశవాత్మస్థితి బాలాత్మస్థితి తర్వాత మరి యువాత్మ ప్రౌాత్మ అయినప్పుడు కళలు కావాలి అంటే సంగీతోపాసన సౌందర్యోపాసన మరి ఆ కళలు అప్పుడు అంటే ఆ కూడా అభివృద్ధి చెందుతుంది మనస్సు ద్వారా శరీరం ద్వారా కాకుండా మనసు దొరికినప్పుడు దాన్ని అర్థము అంటాం అది సో కామం అంటే కేవలము మైథునము సెక్స్ అనుకుంటే వాడు పిచ్చోడు ఏమీ తెలియని వాడు తర్వాత ఆ కామము తప్పు అనుకున్నప్పుడు మళ్లీ వాడు పిచ్చోడు అది సహజము శరీరంలోంచి ఆకలి వచ్చినప్పుడు ఆ రుచి కోరుకున్నప్పుడు ఒకరి మైసును కోరిక వచ్చినప్పుడు కోరిక తీసుకుంటున్నప్పుడు ఇదంతా సహజము సహజముగా ఉండకపోవడం అసహజము సహజముగా ఉండకపోవడము ప్రకృతి పరంగా ఉండకపోవడము వికృత పరంగా ఉండడము వికృత పరంగా ఉంటే మరి అక్కడ దుఃఖం వస్తుంది ప్రకృతి పరంగా ఉంటే అక్కడ సుఖం వస్తుంది ప్రగతి ఉంటుంది వికతంగా ఉన్నప్పుడు తిరోగతి ఉండదు గాని ప్రగతి ఉండదు వెనక్కి వెళ్ళడం ఉండదు గానీ ముందుకు వెళ్ళడం ఉంటుంది అంటే అక్కడే గింగిరాలు తిరుగుతూ ఉంటాము వికృతంగా ఉంటే ఎవరైతే కామాన్ని త్రోణీకరించారో వాళ్ళు ముందుకు పోరు ఎవరైతే కామాన్ని ఎదుర్కొన్నారో విపరీతంగా దాని వ్యాఖ్యానాలు చేశారో వాళ్లు ముందుకు పోరు అంటే వాళ్ళ అప్రాకృతింగా ఉన్నారు వికృతంగా ఉన్నారు అంటే వాళ్ళకి ప్రగతి ఉండదు తిరోగతి ఉండదు కానీ ప్రగతి ఉండదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కానీ ఈ కామాన్ని వాళ్ళు కామంతో అనుసంధానమై ఉన్నవాళ్ళు కామాన్ని ప్రకృతి సహజంగా తీసుకున్నవాళ్ళు అందులో ప్రకృతి సహజంగానే ఉండేవాళ్ళు వాళ్ళు ప్రగతి పనుల్లో ఉంటారు ఎప్పుడు మం అనేది ఒక తప్పనిసరి పురుషార్థము అయితే నీ ఆత్మ ప్రగతి అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని శాతం తగ్గుతుంది అంటే మొట్టమొదటిలో నూరు ఉండేది తర్వాత రెండవ స్టేజ్లో యాభై శాతం వస్తుంది మూడవ స్టేజ్లో మరి ముప్పై వస్తుంది నాలుగవ స్థితిలో అంటే బ్రాహ్మణ స్థితిలో ఇరవై ఐదు శాతం అది ఈవెన్ సౌట్ మరి కామం అనేది వంద నుంచి ఇరవై దిగినప్పుడు రెండవ స్టేజ్ లో మరి ఆ యొక్క వయసు స్థితిలో మనస్సు వస్తుంది అంటే శరీరంతోనే కాక మానసిక కోరికలు అంటే నేను పక్క వాడి మీద ఆధిపత్యం చలాయించాలి నేను సర్పంచ్ కావాలి నేను ముఖియా కావాలి గ్రామానికి నేను ఎమ్మెల్యే కావాలి నేను రాజును కావాలి నేను ప్రైమ్ కావాలి ఇలాంటి కోరికలు ఉంటాయే ఇది శరీర పరకమైన కోరికలు కావి ఇది మానసిక పరమైన కోరికలు అంటే అర్థము శరీరానికి సంబంధించితే దాని యొక్క ఆ పదము కామం అని వస్తుంది మనసుకు సంబంధించినైతే ఆ దానికి అర్థము అర్థం కనుక అంటే డబ్బు సంపాదన అనేది శరీరానికి సంబంధించింది కాదు భోజన సంపాదన అనేది శరీరానికి సంబంధించినప్పుడు ఆ డబ్బు సంపాదన అనేది అది మనసుకు సంబంధించింది కనుక ఆ పేరు ప్రఖ్యాతి ధనము ఇదంతా కూడా అర్థానికి సంబంధించింది అంటే నా ఇంట్లో టీవీ ఉండాలి కారు ఉండాలి ఇల్లు ఉండాలి మొత్తం పెద్ద పెద్ద ఉండాలి ఇంట్లో ఇక్కడ ఉండాలి మరి గోవాలో మరి ఊటిలో రెండో గెస్ట్ హౌస్ ఉండాలి ఇదంతా అర్థానికి సంబంధించింది మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు శరీరానికి సంబంధించింది భోజనము నిద్ర మైథునము ఇలాంటివి ఈ ప్రాపంచకమైన విద్యలు ప్రాపంచకమైన మరి యొక్క డబ్బు సంపాదన కార్యక్రమాలు ఇవన్నీ వెలసి అర్థము కింద వస్తుంది రెండో బిట్ ఈ అర్థము సంపాదించుకోవాలంటే మరి నీ యొక్క అటెన్షన్ లో యాభై శాతం నుంచి తగ్గించుకుంటేనే అక్కడికి వెళ్తాము నువ్వు పుస్తకాలు చదువుకోవాలి ఐఏఎస్ పాస్ కావాలి లేకపోతే బీఎస్ కావాలి నువ్వు బీటెక్ కావాలి ఇంజనీరింగ్ కావాలి అంటే నీ యొక్క అటెన్షన్ ని కామం నుంచి అర్ధ శాతం తగ్గిస్తేనే అది వస్తుంది లేకపోతే రాదు అందుకే ఎప్పుడైతే నువ్వు అలా వచ్చేసినప్పుడు నీ కామం అంటే నీ శరీరపరకమైన అన్ని అవన్నీ కూడా అక్కడ వాటి మీద నీ మనస్సు యాభై శాతం ఇక్కడ అర్థం మీద వస్తుంది సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ కామం అది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ సెకండ్ షెడ్ లో కామం యాభై శాతం వస్తుంది మిగతా యాభై శాతం అర్థం వస్తుంది మనస్సు పరమైన అది ప్రగతి పదం సో మై డియర్ ఫ్రెండ్స్ కనుక కేవలం కామన్ లెవెల్లోనే ఉండే కొన్ని వంద వందల జన్మలు ఉంటాయి మొత్తం నాలుగు జన్మల్లో ఒక రెండు వందల జన్మలు ఉంటాయి వాళ్ళకి అదే కావాలి ఇంకేదో అందులోనే అభివృద్ధి వాళ్ళకి ఇంకా నిద్ర ఇంకా భోజనం ఇంకా మైదను అక్కడే ఉంటారన్నమాట అది కరెక్ట్ ఆ స్థితిని దాటినప్పుడు అక్కడ పరిపూర్ణంగా అన్ని వంద శాతం అనుభవించిన తర్వాత మరి అందులో ఇంకేదో కావాలని వచ్చినప్పుడు అప్పుడు మనసు పరంగా అప్పుడు రెండో స్టేజ్లో వైశ్య స్థితిలో వస్తారు అప్పుడు కూడా సైంటిస్టులు ఏం చేస్తారు మనకి ఏసీ కావాలి మనకి కార్లు కావాలి ఏరోప్లేన్లు కావాలి ఇదంతా కూడాను అంటే ఇంకా మనస్సు పరంగా అభివృద్ది వాళ్ళు సైన్స్ అక్కడ ఉపయోగపడుతుంది సైన్స్ ఇక్కడ ఉపయోగపడుతుంది మము అర్థంలోనే సైన్స్ ఉపయోగపడేది మూడో ధర్మం పోయినప్పుడు సైన్స్ దాని గోల ఇంకా అక్కడ అక్కడ వేరే సబ్జెక్ట్ వస్తుంది సైన్స్ అనేది ఈ యొక్క బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ మరి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మనకి ఎంతవరకు అంటే కామము అర్థము సక్రమంగా అభివృద్ధి పరచడం కోసమే ఈ సైన్స్ ఉంది ఇకపోతే మిగతా రెండు ధర్మము మోక్షం తెలుసుకోవాలంటే ఈ ఫిజికల్ సైన్సెస్ పనికిరావు అక్కడ స్పిరిచువల్ సైన్స్ కావాలి ఆధ్యాత్మికత కావాలి కామము అర్థము రెండు కలిపి భౌతికత అనిపించుకుంటాయి ధర్మము మోక్షము రెండు కలిపి ఆధ్యాత్మికత అనిపించుకుంటున్నాయి ఇవి రెండు అనమాట ధర్మము మోక్షము అవగాహన చేసుకోవాలంటే ఈ సైన్స్ నీ ఫిజిక్స్ నీ కెమిస్ట్రీ ఎందుకు పలికిరాదు దాని దాని గోదాకారం ఉండదు కనుక ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ గోళ ఇదంతా ఈ ప్రోటీన్స్ హైడ్రోకార్బన్స్ ఫెఫైడ్స్ ఈ గోలంతా ఎప్పుడు ఉంటుంది స్టేజెస్ లో ఉంటుంది హైయర్ స్టేజెస్ లో ఉండదు అంటే ఆ శూద్రస్థితి ఆ వైశ్య స్థితిలోనే దానికి పరిమితము సైన్స్ క్షత్రియ స్థితి బ్రాహ్మణ స్థితికి అది వేరే ఉంటుంది ఆంతర్లింగిక శాస్త్రం ఆత్మశాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం అక్కడ నీకు వేదవ్యాసుడు పనికొస్తాడు అక్కడ నీకు బుద్ధుడు కావాలి అక్కడ నీకు మహావీరుడు కావాలి ఆ ధర్మ మోక్ష క్షేత్రాల్లో ఐన్స్టీన్ పనికిరాడు నీల్స్ బోర్ పనికిరాడు సర్ ఐజాక్ జూటన్ పనికిరాడు కామ అర్ధ క్షేత్రాల్లో కోసం మరింత కాప సుఖమైన జీవితం కోసం మరింత మరి సమృద్ధివంతమైన జీవితం కోసం ఆ కామ అర్ధ విశేషమైన మరి మనకి ప్రగతి కావాలి అక్కడ ఈ ఫిజికల్ సైన్సెస్ ఈ భౌతిక శాస్త్రం యొక్క ఆ పరిధి ఆ అంతే యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ పరిధి ధర్మంలో ప్రవేశించినప్పుడు అంటే క్షత్రియత్వంలో అంటే ప్రజాక్షేమం క్షేమం ఎక్కడి నుంచి వస్తుంది ధర్మంలోంచి వస్తుంది క్షత్రియ ధర్మం కేవలం శరీర ధర్మంలో ఉంటే శూద్రుడు ప్రజాక్షేమంలో క్షత్రియుడు ఆ ధర్మం ఎక్కడి నుంచి ఆ ధర్మం మరి ఆ ధర్మం అనేది అది ఆధ్యాత్మికతకు సంబంధించినది అక్కడ బుద్ధి యొక్క ఉపయోగనం బుద్ధి అనేది సైన్స్ లో నీకు లేదు సైన్స్ నుంచి రాదు బుద్ధి సైన్స్ లోంచి కామము అర్థము వస్తాయి అక్కడ ఆ రెండిటితో ఆ రెండు కావాలి మనకి ఫిజికల్ సైన్సెస్ కావాలి కారు కావాలి టీవీ కావాలి రేడియో కావాలి ఫ్యాన్ కావాలి బ్యాటరీ కావాలి లైట్లు కావాలి అన్నీ కావాలి ఈ కామానికి అర్థానికి ఉండాలి కానీ ధర్మానికి మోక్షానికి ఏమంటే ధ్యానము కావాలి మెడిటేషన్ కావాలి స్వాధ్యాయం కావాలి సజ్జన సాంగత్యం కావాలి అవన్నీ ఈ రెండవ కానీ అవన్నీ చేయడానికి మళ్ళీ నువ్వు కామాన్ని అర్థాన్ని తగ్గించుకుంటావు అంటే యాభై శాతం ఆ యాభై శాతం ఉన్నది వాళ్ళే థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ వస్తుంది ధర్మం వచ్చినప్పుడు అది ట్వంటీ ఫైవ్ పావు వంతికి దిగిపోతుంది మోక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీకు ఏ పుస్తకాల్లోనూ దొరకవు ఏ పుస్తకాల్లోనూ లేవు ఇదంతా నా యొక్క అనుభవము నేను చెప్పేదంతా ఎక్కడి నా స్వా అనుభవం ఇప్పటిదాకా గ్రంథాలు చెప్పబడింది వేరే నా స్వానుభవం వేరే మన అన్ని చేయమంటారు నా స్వానుభవం మీకు అందించడం నా ధర్మం దాన్ని స్వీకరించారా లేదా పక్కన పెట్టారా అవగతం చేసుకున్నారా అవగాహన చేసుకున్నారా దట్ ఈస్ యువర్ చాయిస్ నా ధర్మం నేను అనుభవం చేసుకున్నది నేను తెలుసుకున్నది నా జీవిత సత్యాలు నేను ప్రకటించడం నా యొక్క ధర్మము అది నేను చేయకపోతే నేను నా పట్ల అసంతృప్తుడిగా ఉంటాను నేను చేయవలసింది నేను చెయ్యకపోతే నేను అసంతృప్తితో ఉంటాను మీరు చేయకపోతే నాకేమీ అసంతృప్తి లేదు మీరు పుట్టినా చచ్చిపోయినా చేసినా చేయకపోయినా మోక్షం పొందినా పొందకపోయినా నాకేమీ అసంతృప్తి లేదు ఎలాగైతే కౌరవులు పాండవులు యుద్ధం చేసుకుంటే కృష్ణుడికి ఏమి అసంతృప్తి లేదు మీరు కొట్టుకోండి చావండి నేను చూస్తాను కంచి నేను మటుకు యుద్దం చేయను నేను కౌరవుల పక్షాన లేదు పాండవుల పక్షాన లేదు మంచి పక్షాన లేదు చోటు పక్షాన లేదు కానీ నేను చూస్తాను దగ్గర నుండి చూస్తాను మీరు ఎలా కొట్టుకుంటున్నారో సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ సత్యానాన్ని కామం గురించి అర్థం గురించి ధర్మం గురించి మోక్షం గురించి చెప్పవలసిన ధర్మం నాకుంది ఎందుకంటే నేను చెప్పకపోతే నాకే అసంతృప్తి కనుక నేను చెప్తూనే ఉంటాను నా ముందు ఒక్కడు కూర్చున్నా నా ముందు లక్షల మంది కూర్చున్నా ఈ చెప్పేది మారదు ఎందుకంటే నా అనుభవం మారదు నా జీవిత సత్యాలు నా అనుభవం నుంచి వచ్చినవి నా అనుభవం ఇక్కడి వచ్చింది నా తృష్ణలోంచి వచ్చింది సత్య అన్వేషణ సత్య తృష్ణ సత్య పిపాస నుంచి నాకు వచ్చాయి కనుక మైడియర్ ఫ్రెండ్స్ ఒకటి మాత్రం తెలుసు శాస్త్రం ఎప్పుడు ఎల్లడలా ఉంటుంది విధ విధాలుగా ఉండదు అనేక రకాలుగా ఉండదు కాని మనం ఎంత ఈ స్కేల్లో జీరో టు హండ్రెడ్ స్కేల్ లో ఎంత ఉంటే రెండులో ఉంటే మనకు రెండు సత్యమే కనబడుతుంది మనం మూడులో ఉంటే మూడు అనే సత్యం కనబడుతుంది వంద ఉంటే వంద సత్యం కనబడుతుంది మన ప్రగతిలో మనం దూసుకుపోతున్న కొద్దీ మన వీక్షణ మారుతూ ఉంటుంది మన సత్యాలు మారుతుంటాయి మన జగత్తు మారుతూ ఉంటుంది మన పరితి మారుతూ ఉంటుంది మన అవగాహనలు మారుతూ ఉంటాయి మనం చిన్నప్పుడు తల్లి ఒడే ముఖ్యం పరికెత్తి మళ్ళీ తల్లి ఒడికి వస్తాం ఇప్పుడు తల్లి ఒడికి వెళ్తామేంటి ఇప్పుడు జీవిత సత్యాలు వేరే కనుక మైడి మైడియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి తల్లి కాదు సత్యపు కావాలి చిన్న పాపగా ఉన్నప్పుడు తల్లి ఒడి మరి వచ్చిన తర్వాత సత్యపు కావాలి తల్లి కాదు కనుక ఆ సత్యపుడిలో వాళ్ళు చెప్పింది ఓ నాకు తెలిసింది నేను నా అనుబంధం సంపాదించే కామము అర్థము కాదు కామము ధర్మానికి విరుద్ధము కాదు కామము మోక్షానికి విరుద్ధము కాదు అలాగే అర్థము కామానికి విరుద్ధం కాదు అర్థము ధర్మానికి విరుద్ధం కాదు అలాగే ధర్మము మోక్షానికి వెలుద్దాము కాదు ఇవన్నీ పరస్పరము ఉండవలసినవే నాలుగు విధ పురుషార్థాలు అందరికీ ఉండవలసినవే అయితే మోతాదులు మారుతాయి వాటి వాటి వాటి యొక్క ఆ పరిమాణము మారుతుంది నూరు ఉండేది యాభై వస్తుంది తర్వాత ముప్పై వస్తుంది కామం తర్వాత ఇరవై ఐదు అవుతుంది అర్థము యాభై శాతంలో ఉండేది మళ్ళీ ముప్పై మూడుకు వస్తుంది అది ఇరవై ఇరవై ఐదుకు వస్తుంది ధర్మం కూడా ముప్పై మూడు శాతం ఉండేది ఇరవై వస్తుంది చివరి దాతలో సూత్రస్థితిలో ఉన్నప్పుడు కామక్షేత్రంలో ఉన్నప్పుడు తమోగుణ ప్రధానిగా ఉన్నప్పుడు శరీరమే ప్రధానమది మనసు రజోగుణంలో మనస్సుకు ఎంతో ప్రధానం వైశ్య స్థితిలో మనస్సుకు ఏకాగ్రత ఉంటే గాని నువ్వు సంగీతం వినలేవు ఆ కళల్లో లేవు ఆ విద్య నీకు ఆ డబ్బు సంపాదించలేవు కనుక డబ్బు సంపాదించడానికి శరీరం యొక్క కండలు కాదు కావాల్సింది మనస్సు యొక్క ఏకాగ్రత మనస్సు యొక్క అస్పష్టత మనస్సు మానసిక కష్టం చేయాలి వాడు శారీరక కష్టం కాదు మానసిక కష్టం చేయాలి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నారు వాళ్ళంతా ఏం చేస్తుంటారు పొద్దుంచి రాత్రి వరకు శారీరక కష్టం ఏమీ లేదు మానసిక కష్టం చేస్తారు శారీరక కష్టం చేసి కట్టెలు కొట్టుకుంటే మరి రోజుకి వంద రూపాయలు వస్తే వాడు మానసిక కష్టం చేస్తే కంప్యూటర్ బాక్స్ ముందు కోసుకుని వాడు రోజుకి పదివేల రూపాయలు సంపాదించుకోవాలి అంటే ఆ డబ్బు అనేది ఆ మానసిక కష్టంలోంచి వస్తుంది కనుక కనుక ఆ మానసిక ధర్మంలోకి శారీరక ధర్మంలో ఉండేవాడే శోద్రుడు మానసిక ధర్మంలో ఉండేవాడు ఆ మానసిక గుణగణాలతో ఆ మానసిక గుణంతో మానసిక గణముతో ఉండేవాడు రజో గుణంతో ఉండేవాడు వాడు వైశ్యుడు చూసారు ఎంతసేపు ధనము ధనము ధనము సమృద్ధి సంపృధి సమృద్ధి సంపద సంపద సంపద సంపద అక్కడే నా షేర్ వాల్యూ ఎప్పుడు పైకి పోతుండాలి ఇదంతా అర్థం సడన్ గా చే పడిపోయినప్పుడు వాళ్ళ జీవితం అంత విర్థమైపోతు చేసినప్పుడు కళ్ళు బయధులు కమ్మినప్పుడు అప్పుడు ఏ గడ్డం గడ్డ దగ్గరకు వస్తాడు స్వామి నాకు మనశాంతి పోయిందని చెప్పేసి అప్పుడు ధ్యానం చేయబోయే చెప్పేసి పరిస్థితికి తీసుకెళ్తాడు ఆ కామం శరీరం దృఢంగా ఉన్నప్పుడు చక్కగా కామం ఉంటుంది ముసిద్దు అయిపోయింది బాబు నా జీవితం అంతా వ్యర్థమైపోయింది నాకు నా కామం లేదు ఇప్పుడు నీకు నిద్ర రావటం లేదు నా భోజనం తింటు తినలేకపోతున్నాను అక్కడ వంకాయ కూడా ఉంది కానీ నేను ఇక్కడ నాకు తినలేకపోతున్నాను ఏం చేయమంటావు స్వామీజీ అంటే ధ్యానం చేయను ఆయన సుదుడిగా బ్రతకవు ఇంక బ్రాహ్మణుగా కా వైశ్యుడిగా బ్రతకవు ఇంక బ్రాహ్మణుడిగా కా దా అని అప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంట మనం వాళ్ళకి ధ్యానం నేర్పించినప్పుడు ఆ శూద్రస్థితి నుంచి బయటకు వచ్చేసి ఆ వైశ్య స్థితి నుంచి బయటకు వచ్చేసి ఆ యొక్క బ్రాహ్మణ స్థితిలో అహం రమీ అన్న స్థితికి వస్తారు అప్పుడు వాళ్ళ జీవితంలో దుఃఖం పోతుంది నేను కేవలం శరీరమే అన్నప్పుడు ఆ శరీరము శుష్కించడం ఆ శరీర ధర్మము ఆ శరీరం చనిపోవడం శరీర ధర్మము ఆ శరీరము మరి క్షీణించడము క్షీర్యతే ఇది శరీర అది శరీరం యొక్క పద ఉత్పత్తి దహింపబడుతుంది కనుక దాన్ని దేహము అన్నారు క్షీణిస్తూ ఉంటుంది కనుక శరీరము అన్నారు షీర్యతే ఇది శరీర దహ్యతే ఇది దేహహ కనుక ఏదైతే క్షీణిస్తూనే ఉంటుందో దహింపడానికి రెడీగా ఉంటుందో నువ్వు అందులో నువ్వు కామన్ను వెతుకుంటున్నావు నూటికి నూరు రూపాయలు శాతం వెతుక్కో నూటికి నూరు రూపాయలు వెతుక్కుంటే నువ్వు గుండెస్తుందో చూడతావు దుఃఖానికి పాలవుతావు ఏడుస్తూ జీవిస్తూ కనుక నూటికి నూరు పాలు కాకుండా ఇరవై ఐదు పాలుకు పరిమితం అయ్యి అలాగే మనస్సు డబ్బు సంపాదించాలి అన్నది కూడా నువ్వు యాభై శాతము కాకుండా దానికి ఇరవై ఐదు పక్క వాళ్ళ కోసం కూడా హెల్ప్ చేయి ధర్మం నిన్న ఈ సంగతి చూసుకో మాక పక్క వాళ్ళ సంగతి చూడు నీకు బుద్ధి ఉంటే కదా నువ్వు పక్క వాళ్ళ దగ్గర పోయేది బుద్ధి వాడు తన దగ్గరే తాను ఉంటాడు బుద్ధున్నవాడు పక్క వాళ్ళ దగ్గర పోయి నేర్చుకుంటాడు అథవా నేర్పిస్తుంటాడు కనుక పక్క వాళ్ళని కూడా నీ యొక్క జీవితంలోకి పరిగణనలోకి తీసుకోవడమే ధర్మము తర్వాత నీ యొక్క అసలు ప్రకృతి అంటే నీ యొక్క విరాట్ స్వరూప ప్రకృతి నీ యొక్క మూల చైతన్య ప్రకృతి అక్కడికి పోవడమే నీ మోక్షం ఎక్కడి నుంచి వచ్చావో పోవడం అది మోక్షస్థితి కనుక మనిషి జీవితము ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉంటాడంటే ఇరవై ఐదు కామము ఇరవై అర్థము ఇరవై ఐదు శాతం ధర్మము మోక్షం ఇది సరి మోస్ట్ బ్యాలన్స్ లైఫ్ పర్ఫెక్ట్ మాస్టర్ యొక్క లైఫ్ చూసాడు కృష్ణుడు తన కామాన్ని తాను చూసుకున్నాడు వదిలిపెట్టాడా తన అర్థాన్ని తాను చూసుకున్నాడు రాజుగా ఉన్నాడు వదిలిపెట్టాడా తన ధర్మాన్ని తాను చేశాడు వదిలిపెట్టాడు తన మోక్షంలో ఎప్పుడో ఉన్నాడు పుట్టిన పంచం ఉన్నాడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి పిలమెంట్ మాస్టరు ఒక కృష్ణుడు లాంటి అంటే కామాన్ని వదిలిపెట్టినవాడు కాదు అర్థాన్ని వదిలిపెట్టినవాడు కాదు ధర్మాన్ని వదిలిపెట్టిన వాడు కాదు కామంతో పాటు అర్థం అర్థంతో కామ అర్థాలతో పాటు ధర్మము కామ అర్థ ధర్మాలతో పాటు మోక్షము మోక్షంతో పాటు కామము మోక్షంతో పాటు ధర్మము మోక్షంతో పాటు కనుక అన్నిటినీ సమదూకంగా ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై చతుర్విధ పురుషార్థాలను సరిగ్గా ట్వంటీ 25 25 25 ట్వంటీ ఫైవ్ వాడే పురుషోత్తముడు